టెన్ లి కాగితం ఇవి ఐదు కాగితాలు ఎన్ని కాగితాలు ఇవి మొత్తం ఆరు కాగితాలు ఇవి ఎన్ని పుస్తకాలు ఇవి ఆరు పుస్తకాలు అవి ఎన్ని పుస్తకాలు అది ఒక పుస్తకం అవి మొత్తం ఏడు పుస్తకాలు ఇవి ఎన్ని కళాలు ఇవి ఎనిమిది కళాలు అవి ఎన్ని గడియారాలు అవి తొమ్మిది గడియారాలు ఇది ఇంకొక గడియారం అవి మొత్తం ఎన్ని గడియారాలు అవి మొత్తం పది గడియారాలు ఇవి ఎన్ని బలలు ఒకటి రెండు మూడు నాలుగు ఇవి నాలుగు బలలు అండ్ రిపీట్ స్టార్ట్ ఇది ఒక కాగితం ఇది ఒక కాగితం ఇవి కాగితాలు ఇవి ఐదు కాగితాలు ఎన్ని కాగితాలు ఎన్ని కాగితాలు ఇవి మొత్తం ఆరు కాగితాలు ఇవి మొత్తం ఆరు కాగితాలు ఇవి ఎన్ని పుస్తకాలు ఇవి ఎన్ని పుస్తకాలు ఇవి ఆరు పుస్తకాలు ఇవి ఆరు పుస్తకాలు అవి ఎన్ని పుస్తకాలు అవి ఎన్ని పుస్తకాలు అది ఒక పుస్తకం అది ఒక పుస్తకం అవి మొత్తం ఏడు పుస్తకాలు అవి మొత్తం ఏడు పుస్తకాలు ఇవి ఎన్ని కళలు ఇవి ఎన్ని కళాలు ఇవి ఎనిమిది కళాలు ఇవి ఎనిమిది కళాలు అవి ఎన్ని గడియారాలు అవి ఎన్ని గడియారాలు అవి తొమ్మిది గడియారాలు అవి తొమ్మిది గడియారాలు ఇది ఇంకొక గడియారం ఇది ఇంకొక గడియారం అవి మొత్తం ఎన్ని గడియారాలు అవి ఎన్ని బలలు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇవి నాలుగు బలలు ఇవి నాలుగు బలలు డ్రిల్స్ రెస్పాన్స్ డ్రిల్ స్టార్ట్ ఇవి ఎన్ని గడియారాలు ఇవి ఐదు గడియారాలు ఇవి ఎన్ని కాగితాలు ఇది ఒక కాగితం అవి ఎన్ని పుస్తకాలు తొమ్మిది అవి తొమ్మిది పుస్తకాలు ఇవి ఎన్ని తలుపులు ఎనిమిది ఇవి ఎనిమిది తలుపులు ఇవి ఎన్ని కిటికీలు పది పది కిటికీలు అవి రెండు గడియారాలు ఇది ఒక గడియారం మొత్తం ఎన్ని గడియారాలు మొత్తం మూడు గడియారాలు ఇది ఒక కుక్క అది ఇంకొక కుక్క మొత్తం ఎన్ని కుక్కలు అవి నాలుగు కాయితాలు. ఇవి ఆరు కాగితాలు ఎన్ని కాగితాలు పది కాగితాలు అవి ఏడు కళాలు అవి రెండు కళలు మొత్తం ఎన్ని కళాలు కళాలు ఇవి మూడు పుస్తకాలు అవి ఐదు పుస్తకాలు మొత్తం ఎన్ని పుస్తకాలు మొత్తం ఎనిమిది పుస్తకాలు ఎక్స్పెన్షన్ డ్రిల్ ఇది గడియారం ఆరు ఇవి ఆరు గడియారాలు అది కాగితం ఎన్ని అవి ఎన్ని కాగితాలు ఇవి తొమ్మిది పుస్తకాలు అది కలం ఒక అది ఒక కలం అది కుక్క ఎన్ని అవి ఎన్ని కుక్కలు ట్రాన్స్ఫర్మేషన్ ఇవి తొమ్మిది పుస్తకాలు ఇవి ఎన్ని పుస్తకాలు ఇవి నాలుగు కళలు ఇవి ఎన్ని కళలు అవి మూడు కిటికీలు అవి ఎన్ని కిటికీలు అవి ఆరు కాగితాలు అవి ఎన్ని కాగితాలు ఇవి ఎనిమిది గడియారాలు ఇవి ఎన్ని గడియారాలు